ప్రభు ప్రభుయేసు క్రీస్తు ప్రేమతో పిలుచుచున్నాడు అనే పాట అదరా ప్రభుయేసు క్రీస్తు ప్రేమతో పిలుచుచున్నాడు చరణ్ మనం ఇక్కడంతా రక్షణ సందేశానికి సంబంధించింది తర్వాత ప్రవష్ఠ ప్రవష్టాలకు సంబంధించిన ఆ వాక్యాలను మనం ధ్యానిస్తా ఉంటాం ఎందుకంటే ఆదరణకరమైన వాక్యము అంటే ఇక్కడనే ఏ సంఘాలలో ఉంటది కానీ ప్రవచనాలను ధ్యానించే సంఘాలు మనకి చాలా అరుదు అందుకే దేవుడు మనకి ఆ మార్గాన్ని చూపించిన ప్రవచనాలను ధ్యానించండి ఎందుకంటే ఆయన ప్రవచన రీతిగానే మాట్లాడుతూ ఉంటాడు రాబోదే ఏ రీతిగా ఉన్న పరిస్థితులు అంటే ఇది చాలా అవసరం కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనని అదే రూపకంగా స్తుంచాలా గనపరచాలా ప్రభుని మహింపరచాలి ఎందుకంటే ప్రతి ఒక్క ప్రవచన సారము క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ప్రవచన సారము క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఇది మనం కృతగా నేర్చుకున్న పాట కాబట్టి వచ్చిన వాళ్ళు పాడండి రాని వాళ్ళు వింటూ ప్రయత్నించండి ప్రభుయేసు పిల్లచున్నాడు పిలచు చున్నాడు ప్రయా సారమునా విడుమని ప్రియుడు సుపిలచు చుండె ప్రయాస బారమునా పై విడుమని ప్రియుడు సుపిలచు చుండె ఆహా అని ఎంతో భాగ్యం ప్రభుయేసున ప్రేమి చను ఆ అలియంత భాగ్యం ప్రభుయేసున ప్రేమీచను మాగము సత్యము జీవామగో ప్రభుయేసు సాగదము మాగము సత్యము జీవాగో ప్రభుయేసు సేవలు సాగిదము నేనే లోకమునకు వెలుగును చీకటి శక్తులను చేదింతును నేనే లోకమునకు వెలుగును చీకటి శక్తులను చేదింతును జీవపు వెలుగులు ప్రవేశించుడి ప్రేమతో పిలచు చుండె జీవపు బిలుగులు ప్రవేశించుడి అని ఏసు ప్రేమతో పిలచు చుండె ఆహా అది ఎంతో భాగ్యం ప్రభుయేసు నన్ను ప్రేమించను ఆహా అది ఎంతో బాగ్యం ప్రభుయేసు నన్ను ప్రేమీచను మా గో సత్యము జీవా మగు ప్రభుయేసువలో సాగదము మా గో సత్య జీవా మగ ప్రభుయేసువలో సాగదము నేనే జీవోను నేనిచు చునీలను త్రాడీ నేనే నే జీవ నేనిచు నేని చునీలను త్రాడీ జీవ పువో గగ చేేమతో పిలచు చుండే జీవ పువో ేమతో బిలచు చుండే ఆహా అనియంతో భాగ్యం ప్రభుయేసు నన్ను ప్రేమీ జను ఆహా అనియంతో భాగ్యం ప్రభుయేసు నన్ను ప్రేమీ జను మాగమో సద్యము ప్రభుయేసుల సాగదము మాగము ప్రత్యము జీవ మదు ప్రభుయేసుల సాగదము నేనే మోక్ష ద్వారము నాయత్ కు నై మోక్ష ద్వార యద్ కుక్ష్మి తును పాపముషాపము బాపదను అనియేసు ప్రేమతో బిలచు చుండే పాపముషాపము బాపను అనియేసు ప్రేమతో బిలచు చుండే ఆహా అనియంత భాగ్యం ప్రభుయేసున ప్రేమీ జను ఆం ప్రభుయేసున ప్రేమీ జను మా గామో సద్యాో జీవామేసు మా గామో సద్యాో జీవాధు ప్రభు యేసు మన సాగద ప్రభుయేసుక్రీస్తు ప్రే మతో పిలచు చున్నా ప్రభుయేసుక్రీస్తు ప్రే మతో పిలచు చున్నాు ప్రయా పారము నా పై విడుమణి ప్రియుడు ఏపిలచు చుండే ప్రయాస పారమునా పై విడుమణి ప్రియుడు ఏపిలచు చుండే ఆహ అ ప్రభుయేసున ప్రేమిచ్చను ఆ అత్యంత భాగ్యం ప్రభుయేసు నన్ను ప్రేమీ జను మాగము సత్యము జీవాగో ప్రభుయేసు సాగము మార్గము సత్యము జీవాగో ప్రభుయేసు సాగ నము హియా దేవుని వాక్యాన్ని జ మనం కొంత ప్రార్థనలో సమయానికి కడుతున్నాం ఆయన మనల్ని ఎందు నిమిత్తమై ఈ ప్రాంతానికి నడిపించిండో అనేది కనిపెట్టుకోమని మనం ప్రార్థనలు కనిపెట్టుకోవాలన్న ప్రేరేపణ కలిగిన వారం పోయిన వారం నుంచి ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం నడిపించిండి ఇక్కడ నుంచి మరి ఏం చేయబోతుండో దేవుడు అనేది మనం కనిపెట్టుకోవాలా దానికి తగినట్లు జీవించడానికి మనం ప్రయత్నించాలా ప్రార్థనలో జాగ్రత్తగా ఒక్కరిని ఒక్కరం ఎతి ఆయన సన్నిధిలో ఎందుకంటే యుగ సమర్పించాగా మేము వచ్చినాం ఎనీ టైం ఈ యొక్క యుగము ముగించే సమయానికి మనం చిధపడుతుండగా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకోవాలా మన పిలుపును మన ఏర్పాటుని మనం నిశ్చయం చేసుకోవాలా అందు నిమిత్తమే ఆయన సహాయం మనం కోరుకోవాలా ప్రార్థిస్తాం పరుశుధర వాగు దేవ మీకు మహిమ స్వరూపి మీకే వదనాలనైనా సరోన్నతుడ సమస్త సృష్టికి మూలకారక దేవ మీకే వదనాలనైనా సమస్త ఘనత మహిమా ప్రభావం మహా తేజస్సు మహా ఐశ్వర్యం మీకే కనుగొన్నారు ప్రవ్వా ఈ దినమంతా మీ సాయంత్రం నడిపించిన మీ సన్నిధి నడిపించిన మీ యొక్క వాక్య ఇక మేము సిద్ధపడుతున్నాం అయినా ఆ రీతిగా మీరు మమ్మల్ని నడిపేసింది మీకు ఎంతో వదనాలు సిద్ధపడేది కాదు అయినా ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలా నేర్చుకోవాలా అనుభవపూర్వకంగా దాన్ని ప్రకటించాలా అటువంటి బీడలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రవ్వా ఓ ప్రభావ మిమ్మల్ని నిండు మరుస్తూ సేవించి ప్రేమించే పిల్లలగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం నూతనమైన అభిషేకం దయచేయండి నూతనంగా తనిమలి ఈ యొక్క తనిమలి వాక్యాన్ని మాలో బలపరచని అయినా ఓ ప్రభా రోషం కలిగి పౌరుషం కలిగి మీ పక్షంగా ఈ లోకము తండ్రి తారుమారు మతపరమైన జీవితము ఈ లోకాతీతంగా తయారవుతుంది కానీ ఈ మేము మీ ఉండి అనేకులన్నీ మీ చెత్త నడిపించాలా ఈ హెచ్చరికలకు సంబంధించిన విషయాలను మేము అనేకులకు చూపిస్తూ ప్రేమతో మీ తగ్గ నడిపించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని మీ కృపలో మరోసారి మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిబ్రవరి ఆరవ తారీఖు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం బెబలోనియన్ గ్రిగోర క్యాలెండర్ ప్రకారంగా క్యాలెండర్ ఎప్పుడు చూసినా గానీ ఒకటే సూచిస్తుంది ఏంటంటే మనం ఉంటుంది కాలం పాత నిబంధన బబులోను కాలం ముగించింది కానీ ప్రకటన గ్రంథంలో ఉంది బబులోను కూను కూలేను అన్న విషయం ఎందుకు రెండు సార్లు జ్ఞాపకం చేసిండు మనకి ప్రభు జ్ఞాపకం చేసిండు అవి రెండు మతపరమైన జీవితాలు రెండు ఎన్ని సార్లు హెచ్చరించిన అవి వినని జీవితాలు కాబట్టి చివరికి అవి కూలిపోవాల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఈ రోజు బబులోని పట్టణం లేదు బబులోని దేశం లేదు లేనప్పుడు ప్రణాగ్రంథంలో ఎందుకు కూలిపోయాను కూలిపోయానని చూపిస్తాడు అంటే అది తిరిగి కనిపిస్తుంది యుగ సమాధి కష్టపడికి ప్రకృతి సహజంగా లేదు ఆ పట్టణం ఆ దేశం బబులోని దేశం లేదని వచ్చింది నిబర్ తర్వాత తన కుమారుడైన బెల్షాసర్ తర్వాత అది కనిపించదు మనకి అశ్వరులు దాన్ని సర్వనాశనం చేస్తారు దాని తర్వాత మనకు కనిపి అసర్యులు దాన్ని ధ్వంసం చేసినాక మనకు అది కనిపించదు అసూరు కాలం మనకు కనిపిస్తా తర్వాత కానీ బైబుల్లో ప్రకటన గ్రంథంలో అది కనిపిస్తుందంటే ఖచ్చితంగా యుగ సమాప్తిలో ఆ దేశం తిరిగి ఉంటుందని విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం కానీ మనుషులు రీతిగా చూస్తున్నారు మనుషులు ఏ రీతిగా చూస్తున్నారంటే ఇంకా ప్రకృతి సహజంగా చూస్తున్నారు ఎట్లా అంటే ఒకప్పుడు ఒక బోధలు నేను చాలా కాలం చాలా సంవత్సరాల క్రితం విన్నాను రోమా పట్నం రోమా సామ్రాజ్యం ఒకప్పుడు గొప్ప సామ్రాజ్యం అది ప్రపంచానికి గడగడలో సామ్రాజ్యం అది మన ప్రభు ఉన్న కాలంలో ఉండే ఈ లోకంలో అదే బబులోను సామ్రాజ్యంగా గుర్తిస్తూ కొంతమంది బైబుల్ స్టడీస్లలో కాలేజెస్ కొంతమంది ఇటలీ అని కొంతమంది ఈరోజు యునైటెడ్ స్టేట్స్ అని రకరకాలుగా బోధిస్తూ అంటే వాళ్ళు చూస్తుంది ప్రకృతి సహజమైనది సూచనలాగా ప్రకృతి సహజమైన సూచనలాగా వాటిని చూస్తున్నారు కాని ప్రభు మనకు చూపించు ఇది ఆత్మీయమైంది బబులోని అనేది పాతడి గించిన ఈ సంస్థ కృతమైన అన్నప్పుడు ప్రకారంగా ఇది ప్రకృతి సహజంగా కనిపించేది కాదు ఇది ఆత్మీయంగా కనిపించేది మతపరమైన జీవితానికి నిలయం అది ఎందుకంటే బబులూనులో వాళ్ళు నిముక ఒక పెద్ద ప్రతిమను పెట్టి పూజించి అనేకులన్నీ బలవంతం చేసి పూజించి అటు యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ప్రపంచమంతట అది విగ్రహానికి సంబంధించింది విగ్రహానికి విగ్రహ బోధకి సంబంధించింది లేక విగ్రహ ఆరాధనకు అన్న విషయాన్ని మనకు చూపిస్తుండే ప్రభు ఆ ప్రతిమకు సంబంధించిన వాక్యం చాలాసార్లు మనం ఇక్కడ ధ్యానించినాం కానీ ప్రస్తుతానికైతే మనము మూడవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందన్న విషయాలని ఒక మూడు నాలుగు వారాల నుంచి మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ మూడవ దూత ఊదిన మూడవ బూర తర్వాత ఊదినప్పుడు ఏం జరిగిందన్న విషయాలే ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఆ విషయాలు పదవ వర్షంలో మూడవ దూత ఊదినప్పుడు దిమిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను ఆ నక్షత్రం నాకు అని పేరు అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి పోయిన వారము వీటికి సంబంధించిన విషయాలు బహు దీర్ఘంగా ధ్యానించిన ఇది దేనికి సూచనగా ఉంది అన్న విషయాన్ని కాబట్టి దివిటి అన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు పాత నిబంధన కాలంలో ఈ లోకానికి వెలుగై ఉన్నారట అన్నిలకు వాళ్ళని వెలుగులాగా నిలబెట్టిన దేవుడు మనం చూసాం వాక్యం కానీ వాళ్ళు అనులకు వెలుగుని చూపించలేదు దేవుడే వెలుగు కాబట్టి దేవుణ్ణి వాళ్ళు వెలుగులాగా చూపించాలా ఈ లోకానికి అనులకు ముఖ్యంగా వాళ్ళు ఫెయిల్ విధానం వలన మన ప్రభువే ఈ లోకానికి రావాల్సి వచ్చింది అందుకే నేనే ఈ లోకానికి వెలుగైనా అంటాడు మనము ఆ వెలుగు తట్టు కాబట్టి మనము ఇప్పుడు ఆ వెలుగు వలం ఈ లోకానికి మనమే వెలుగు ఇప్పుడు కాబట్టి మనం ఆ వెలుగుని ప్రకటించాలా అంటే ఈ వాక్యం దేని సూచిస్తుందంటే దేవుని బిడ్డలు వెలుగుకి సాదృంగా ఉన్నారు ఈ లోకానికి మనము వెలుగై ఉన్నాము ఎందుకంటే మన ప్రభు వెలుగైనాడు కాబట్టి మన ప్రభుని కలిగినాం కాబట్టి మన దేహం వెలుగుతో నిండి ఉన్నది కాబట్టి ఈ లోకానికి మనం వెలుగు కానీ ఈ వెలుగు లేక దివిటి దివిటి అన్న వెలుగు అన్నా ఒకటే కదా కాగడ దివిటి అంటే కాగడ అది వెలుగు కాబట్టి ఈ దివిటి వలె మండుచున్నది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అది మనం పోలవరం దీర్ఘంగా జరించినాం ఇది మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఎందుకంటే నువ్వు ఆయన కొరకు వెలిగినంత వెలిగినంత కాలము ఈ లోకం ఉన్నత స్థితిలో ఉంటావు అంటే ఆకాశవాసల్లాగా నువ్వు వెలుగుతా ఉంటావు ఈ లోకంలో జ్యోతుల వల్లే వెలుగుతా ఉంటాం అని పేరేవారం కానీ ఎప్పుడైతే నువ్వు ఈ లోకం తగ్గ తిరుగుతావో అక్కడి నుంచి పడవేయబడతావు ఏ రీతిగా పడవేయబడ్డాడో మతపరమైన జీవితం కూడా ఆ రీతిగా దివిటి మండుచున్న దివిటి దివిటి వల్లే ఒక పెద్ద నక్షత్రము ఆకాశంలోని రాలే కింద పడిపోయింది అన్న విషయాన్ని ఈ వాక్యం కాబట్టి యుగ సమాప్తి కష్టపడికి మతపరమైన జీవితం పడవేయబడుతుంది క్రింద ఎందుకంటే దేవుడు దాన్ని సహించకపోతాడు ఎంతకాలం మిమ్మల్ని సహించాలా ఎంతకాలం మీరు నాకు తిరుగుబాటుతనం చేస్తారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ దివిటి ఆరిపోయే కాలానికి మనము సిద్ధమవుతున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఆ నక్షత్రము ఆకాశం మీద ఉండాల్సింది పోయి ఎందుకు క్రింద పడవేయబడుతుంది అన్న విషయం మనం దాని గ్రంథంలో నుంచి కదా కాబట్టి అది ఎక్కడ పడవేయబడ్డది అన్నప్పుడు నీటి నదుల మూడవ భాగము ఈ మూడు అన్న విషయాన్ని కూడా మనం పోరవరం దీర్ఘంగా ధ్యానించినాం ఈ మూడవ భాగము అంటే ఏందనేది చకర్య గ్రంథము పదమూడవ అధ్యాయ మనం దీర్ఘంగా ధ్యానించినాం అక్కడ మతపరమైన జీవితాలలో మూడు గుంపులుంటాయన్న విషయాన్ని మనం ఎన్నిసార్లు ధ్యానిస్తున్నాం విజయవాడలో బ్రదర్ చక్రవర్తి ఆయన పొద్దునే ఫోన్ చేసి నాకు అది కరెక్ట్ కావాలా నాలుగు గుంపులకు సంబంధించిన బోధ కరెక్ట్ కావాలా ఎక్కడ ఉందంటే నాకు జ్ఞాపకం లేదు మనం ఎక్కడ రికార్డింగ్ చేసినామో మీకేమైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి ఆ రికార్డింగ్ ఆయనకి లింక్ పంపిస్తాను దగ్గర దగ్గర రెండు రికార్డింగ్స్ ఉన్నాయి అందులో ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేసి చెప్పడం అంటే కొంత కష్టతరం నాకు కానీ రెగ్యులర్గా వినేవాళ్ళు మీరు ఎవరైనా ఉంటే మీకు జ్ఞాపకం ఉంటే ఆ లింక్ చెప్పండి ఆ లింక్ అయినా వాళ్ళకి పంపిస్తాను ఎందుకంటే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ కావాలా ఈ నాలుగు గుంపులు ఎక్కడున్నాయ్ డైరెక్ట్ గా నాలుగు గుంపులు ఎక్కడ మనకు కనిపించవు కదా ఎందుకంటే అది సూచన పరంగా చెప్పబడిందాము గుంపులన్నీ ఉదాహరణకి కీర్తనలో మొదటి అధ్యయనం మనం చూస్తాం దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుంట చోట కూర్చుండక ఈ మూడు గుంపులు దుష్టులు పాపులు అపహాసకులు దుష్టులు పాపులు అపహాసకులు దుష్టులు అంటే ఎవరు పాపులంటే ఎవరు అపహాసకులు అంటే ఎవరు ఈ మూడు గుంపులు మతపరమైన జీవితానికి సాదృశంగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళ ఆ ఆలోచన ప్రకటన ప్రకారంగా నడవద్దు అంటున్నాడు అయితే నాలుగవ గుంపు గురించి ఆ వాక్యం ఏం చెప్పే యహోవ ధర్మశాస్త్రమును దివారాత్రంలో ధ్యానించువారు అది నాలుగవ గుంపు ఈ మూడు గుంపులు కాకుండా నాలుగవ గుంపు యహోవ ధర్మశాస్త్రాన్ని దివారాత్రంలో ధ్యానించేవారు వీళ్ళు కాబట్టి ఈ నాలుగవ గుంపులో మనం ఎప్పుడు ఉండాలా అన్న తీర్మానమే మనం ఇక్కడ చేసుకుని ఈ వాక్యం ధ్యానిస్తున్నాం మరియు ఈ మూడు గుంపులలో మొదటి రెండు గుంపులు ఎప్పుడు అవి మార్పు చెందవు ఎందుకంటే వాళ్ళు తీర్మానించుకున్నారు మేము అదే రీతిగా ఉంటామని కానీ ఈ అపహాసకుల గుంపు గురించే మనం ఎప్పుడు ప్రయాసపడుతూ ఎందుకంటే అపహాసకులు అంటే ఎవరంటే తమాషా చూసేవాళ్ళు అపహాసకులు అంటే తమాషా చూసేవాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళకి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలా అందుకే యుగ సమాప్తిలో సంఘాలలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటే అక్కడ పరిగెత్తిపోతుంటారు మనుషులు అక్కడ ఎంజాయ్మెంట్ ఉండాలా నవ్వు ఉండాలా జోక్స్ ఉండాలా ఎక్సైట్మెంట్ ఉండాలా మంచిగా పాటలు ఉండాలా అది ఎంటర్టైన్మెంట్ మనము ప్రభుని ఎంటర్టైన్ చేయాల్సింది పోయి మనుషులని ఎంటర్టైన్ చేస్తున్నాం అది యుగ సమాప్తికి సంబంధించిన మతపరమైన జీవితం కాబట్టి అపహాసకుల గుంపు అట్లుంటది అన్నట్టు అంటే ఒక దిక్కు చూడడానికి వాళ్ళు దేవుణ్ణి సిద్ధిస్తున్నారు అనుకుంటారు కానీ వాళ్ళు మైండ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ మీద ఉంటది కాని మనం ఎల్లప్పుడు పరమణోదం ఆనందించాల్సింది పోయి ఈ లోకంలో ఆనందిస్తున్నాము మనుషుల కల్పితాల పట్ల ఆనందిస్తున్నాము మనుషుల బోధ పట్ల ఆనందిస్తున్నాం మనం మట్టుకో ఆ రీతి ఉండదు అన్న విషయాన్ని మనం అక్కడ ఆ వాకింగ్ అక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది మన నాలుగు గుంపులు తర్వాత ఎన్ని వాక్యాలు జనిచ్చినా మనకు ఆ నాలుగు గుంపులు కనిపిస్తూనే ఉంటాయి పాద నిబంధన కాలం మొదలు కొన్ని ప్రకటన వరకు ఆ నాలుగు గుంపులు మనకు కనిపిస్తూనే ఉంటాయి పోవరం మనం చూసిన దీర్ఘంగా మూడు గుంపులకు సంబంధించింది కానీ ఆ మూడు గుంపులలో మనం ఉండడానికి వీల్లేదు ఎందుకంటే నువ్వు తెలిసి ఆ గుంపులను పోతే నేను ఎవరు బాగు చేయలేరు మొదటి రెండు గుంపులు తీర్మానించుకున్నాయి రెండవ గుంపు తెలియకుండా మూడవ గుంపు తెలియకుండా అందులో ఇరకబడింది ఆ మొదటి రెండు గుంపుల చేతిలో ఇరకబడింది ఇది కాబట్టి దాన్ని వాళ్ళ చేతుల నుంచి విడిపించాలా అంటే ఇది కేవలం మన ప్రభు సాధ్యం ఎందుకంటే వాళ్ళ తట్టు ఆకర్షింపబడింది మూడవ గుంపు హెలన గుంపు అపహాసకుల గుంపు వాళ్ళకి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ అవసరం ఎవరు జోక్స్ కట్ చేస్తే వాళ్ళ దగ్గర పోయి కూర్చొని ఎంజాయ్ చేయాలి ఎవడు ముసలిము వచ్చి చెప్తుంటే వాళ్ళ దగ్గరపై కూర్చొని చూడాలి ఎవడు పాలిటిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళ దగ్గర పోయి అది అపహాసకుల గుంపు గుణగణం కాబట్టి ఈ మొదటి మూడు గుంపులు మతపరమైన జీవితానికి సాదృశంగా ఉన్నాయి నాలుగవ గుంపు ఎప్పుడు దివారాత్రములంటే ఎప్పుడు ఎల్లప్పుడూ అని అర్థం దివారాత్రములంటే ఎవడు ట్వంటీ ఫోర్ అవర్స్ అ డే మెలకుగా వాక్యాన్ని అనించడు దివరాత్రంలో అంటే ఆత్మీయ దృష్ట్యాన్ని అర్థం చేసుకోవాలా సంపూర్ణంగా నువ్వు అనలీన లీనమై ఉండాలా నీకు దినము వెలుగు దినము రాత్రి అనేది అంటూ ఉండదు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ప్రభునంది ఆనందించడం నేర్చుకోవాలా అది నాలుగవ గుంపు ఆ గుంపులో మనం ఉండడానికి తీర్మానించుకున్నాం కాబట్టి ఇక్కడ పదవ వచనంలో చెప్పబడ్డట్టు ప్రకటన గ్రంథం ఎనిమిదవ దచనంలో ఆ మూడవ గుంపు మీద పడుతుంది ఈ దివిటి మండుచున్న దివిటి వంటి పెద్ద నక్షత్రం నక్షత్రము అంటే కూడా దేవుడి బిడ్డలకు సాదృష్టం ఇది పెద్ద నక్షత్రం అంటే మతపరమైన జీవితానికి సాదృష్టం కాబట్టి ఈ మొదటి రెండు గుంపులు మూడవ గుంపు మీద పడుతున్నాయి అని ఇక్కడ చెప్పబడుతుంది చూడండి నదుల మూడవ భాగం మీద నదులు అన్నప్పుడు నీళ్లకు సాధృష్టం మనుషులకు సాదృష్టం కాబట్టి మూడవ గుంపు అంటే మూడవ భాగం అంటే అపాహ సంకుల మీద అది పడుతుందన్న విషయాన్ని ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అది పడడం వల్ల ఏం జరిగింది అని అడిగితే పదకొండవ మనం చేసిన పరివారం ఆ నక్షత్రం నాకు అని పేరు కాబట్టి మాచిపత్రి అన్నప్పుడు ఇంగ్లీష్ లో దానికి వంవుడ్ అన్న ఇంగ్లీష్ మనం వోమ్ వుడ్ డబ్ల్యు ఓఆర్ఎం డబల్యూ ఓడి వోమ్ వుడ్ మాచి పత్రి అంటే పత్రి అంటే నేను చెప్పగలరా పత్రి అంటే ఏదా అర్థం పత్రి పత్రం అంటే పత్రం అంటే పేపర్ అన్నట్టు పత్రం అంటే పేపర్ పత్రి అంటే ఆకు చెట్టు ఆకు అని అర్థం కాబట్టి అది అది ఒక చెట్టుకి సాదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ఇప్పుడు అర్థం తీసుకోవాలా మాచి పత్రి అంటే చేదు అక్కడ అక్కడ రాబోయేది మాచిపత్రి అంటే మనం జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చూసుకుంటే ఇంకా తేటగా కనిపిస్తా ఉంటాయి దానికి రకరకాల పదాలు ఉన్నాయి ఇక్కడ బైబిల్లో అటుపోయిన వారం మనం చూసినాం అటుపోయిన వారం అంటే అక్కడ నారాయణగూడలో ప్ర చూసినాము సంబంధించిన విషయాలు మనం అగైన్ బ్యాక్ వెళ్లిపోతే ముందుకు ఈ వ్యాఖ్యలను మనం ముందుకు తీసుకుపోలేం కాబట్టి ఒకవేళ మీకు గ్యాప్స్ వస్తే ఆ రికార్డింగ్ వింటే మీకు ఆ మాచి సంబంధించిన విషయాలు మనం ప్రచం దాని తర్వాత ఈ మాచిపత్రి దేనికి సంబంధించింది అన్న విషయాన్ని మనం చూసినాం అక్కడ ఆ నక్షత్రం మాచిపత్రి అనే పేరు దాని తర్వాత అందువలన నీళ్లలో అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను కాబట్టి నీళ్లు అంటే మనుషుల సాదృశ్యం నీళ్లు అంటే మనుషుల సాదృశ్యం కాబట్టి ఆ నీళ్లలో మూడవ భాగం కింద మూడవ భాగం అంటే ఏందని కాబట్టి మూడవ భాగం అంటే అపహాసకుల గుంపు లేక గొప్ప జనానికి సాదృశ్యం అది పెద్ద గుంపు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం ఎన్నిసార్లు కాబట్టి నీళ్ళలో మూడవ భాగము మాచిపత్రి అయ్యేది అంటే గొప్ప జనము మాచిపత్రి అయిపోతారు అంటే చేదు వృక్షము లేక చేదు ఆకు లేక చేదు కలిగిన చెట్టులాగా తయారైపోతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడైతే ఈ నక్షత్రం క్రింద పడవబడిందో వీళ్ళ మీద పడిందో వీళ్ళందరూ ఏ రీతికి అవుతున్నారు మూడో భాగము మాచిపత్రి అవుతున్నారు మాచిపత్రి అంటే దేనికి సంబంధించింది ఇక్కడ ఇంకా ఇంకా కొంచెం కిందికి రాయబడించాడు నీళ్లు చేదైపోన ఆ మూడో భాగము మాచిపత్రి అయ్యను నీళ్లు చేదైపోనందున వాటి వలన మనుషుల్లో అనేకలు చచ్చేరి కాబట్టి మూడో భాగంలో అనేక మంది చస్తారు అన్న విషయాన్ని యాప్తం చేస్తున్నాడు ఇంకా ఇంకా కొంచెం తేటగా దేవుడు మనకు చూపిస్తానుంటాడు గొప్ప జనం అందరు హత సాక్షులు అవుతారు విషయాన్ని మనకు ప్రగు చూపిస్తున్నాడు ఇంకా తేటగా వీటిని మనకు బయలుపరుస్తున్నాడు మూడో భాగం మీద ఎప్పుడైతే ఆ నక్షత్రం పడిందో ఆ మూడవ భాగం కూడా నక్షత్రం అంటే చేదు చేదుగా మారింది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఈరోజు నీళ్ళలో మూడవ భాగము మాచి పత్రి ఆయను అంటే ఆ మూడవ భాగము గల ఆ మతపరమైన జీవితము కూడా చేదుగా తయారైతుంది మాచిపత్రి అంటే చేదు ఆకు కాబట్టి అది కూడా చేదుగా తయారవుతుంది దాని వలన చేదు అయిపోయినందున వాటి వలన మనసులో అనేకులు కాబట్టి చేదు అనుభవంలోనే వీళ్ళందరూ చస్తరు అనేక అన్న విషయాన్ని ఈ మూడవ బూర ఊదినప్పుడు జరిగిన విషయాలు మన జ్ఞాపనం చేస్తుంది దేవుడు ఏరీతిగా చనిపోతానన్న విషయాన్ని మనం ఇప్పుడు దీర్ఘంగా ధ్యానిస్తాం దానికంటే ముందు ఓ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎప్పుడైతే నువ్వు ఆ మాచి పత్రి అన్న గుంపులతో లేక ఇక్కడ మనం చూస్తున్నాం ఆ నక్షత్రం ఆ నక్షత్రంతో సహవాసం కలిగి ఉంటే నీకు ఆ చేదు అనుభవము తప్పదు కాబట్టి ఆ మొదటి రెండు గుంపుల సహవాసంలో ఉన్న ఈ గొప్ప జనానికి తప్పదు ఈ చేదు అనుభవం వాళ్ళు ఆ చేదు అనుభవం నుంచి బయటికి రావాలంటే వాళ్ళు ఏం చేయాలా అన్న విషయాన్ని మనం ఒకసారి చూసి తిరిగి కొంచెం ముందుకు వెళ్లిపోతాం యోహన్ సువార్త ఏడవ అధ్యాయంలో మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం యోహాన్ సువార్త ఏడవ అధ్యాయము ముప్పై వచనం యోహన్ సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను కాబట్టి చెప్తున్నాడు ఆయన సహవాసంలో ఎవడుంటాడో నాయందు ఎవరుంటారో నాయందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు మనము ప్రభునందు విశ్వాసం ఉంచితే మనలో నుంచి మన కడుపుల నుంచి ఏమొస్తాయి జీవజల నదులు పారును ఎప్పుడైతే నువ్వు ప్రభుని తృణీకరించి సైతాన్ని వెంబడిస్తావో చేదు నీళ్లే నీళ్ళ నుంచి ప్రవేశిస్తాయి అన్న విషయాన్ని మన జ్ఞాపకం చేశారు కృతజ్ఞ ఎన్నో వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి జీవజలము అన్నప్పుడు సత్యానికి నీతికి సత్యానికి సాదృశ్యం జీవజలం ఆయన నీతి అనే మనం వెంబడిస్తున్నాం కాబట్టి దేవుడు ఆరాధించే వాళ్ళు సత్యంతోను ఆరాధించాలా జీవజలము దానికి సాదృశ్యమైంది ఆయన ఎందుకు విశ్వాసం వాడు కడుపుల నుంచి జీవజల నదు ఊటలు ప్రవేశించు ప్రవహించును ఆ సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కానీ గొప్ప జనం అందరూ ఆ మతపరమైన బోధలో ఉంటూ ప్రభుని తులినీకరించారు కాబట్టి ఏం జరుగుతుంది ఇప్పుడు యేసు ప్రభు నీకు అధిపతి లాగా ఉంటే ఆయన నీతి సత్యాన్ని నువ్వు ఆయన నీతి ఆయన కృపలు నువ్వు జీవించగలవు సైతాన్ని నీకు లాగా ఉంటే ఖచ్చితంగా నీకు నాశనము తటస్థిస్తుంది గొప్ప ఎందుకు నాశనం తటస్థిస్తుంది అంటే వాళ్ళు ప్రభుని ఆయనకి అధిపతిలాగా తృణీకరించు వాళ్ళు ప్రభుని అధిపతిలాగా ఉండకుండా ఉండనీయకుండా సైతానికి వాళ్ళ అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఆ మాచిపత్రి అనుభవంలోనికి పోవాల్సి వస్తుంది ఇదే మనము పాత నిబంధన కాలంలో చూస్తాం ఒకసారి చూడండి వాక్యం పాత నిబంధన కాలంలో ఇవి ఎందుకంటే పాత నిబంధన కాలంలో నెరవేరినై ఆయన తిరిగి రప్పిస్తాడు కదా ఎన్నిసార్లు మనం చూసినాం పాత నిబంధన కాలంలో నెరవేరే ప్రతి వాటిని ఆయన తిరిగి రప్పిస్తాడు వారికి దృష్టాంతం లాగా జరిగి యుగాంత మీకు బుద్ధి కలడం కొరికై వ్రాయబడను అన్న విషయాన్ని కొరిత రాష్ట్ర పత్రికలో మన జ్ఞాపకం చేసిండు కాబట్టి యుగాంత ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ద్వితీయోపదేశ కాండము అధ్యాయము ఆరవ వచనంలో ఒక విషయాన్ని మనం చూస్తున్నాం చూడండి ద్వితోపదేశండము పదిహేడవ అధ్యాయము ఐదవ వర్షంలో ఇద్దరు ముగ్గురు సాక్షుల గురించి ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది ఇద్దరు ముగ్గురు సాక్షల మాట మీదనే చావతగిన వానికి మరణ శిక్ష విధింపాలేదు కాబట్టి మరణ శిక్ష ఎప్పుడు విధింపబడుతుందంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కాబట్టి ప్రతిదీ ఆయన నెరవేర్చక కనీసము ఇద్దరు ముగ్గురు సాక్షల నిమిత్తమై వాళ్ళ మాటల మీద వాటిని జ్ఞాపనం చేస్తున్నారు చూడండి పంతొమ్మిదవ అధ్యాయంలో కూడా ఈ వాక్యం చూసుకుంటాం ఈతోపదేశ అధ్యాయము పదిహేనవ వచనం పదిహేనవ వచనం ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధము గూర్చియే గాని ఏ పాపంను గూర్చియే గాని ఒక సాక్షి ఒక సాక్ష్యంను అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షులు మాట మీదను ముగ్గురు సాక్షుల మాట మీదను ప్రతి సంగతి స్థిరపరచబడును అది ప్రవచనానికి సంబంధించింది భవిష్యత్తులో జరగబోయేవి దేవుడు ముందు ఇద్దరు ముగ్గురు సాక్షుల ద్వారా వాటిని బయలుపరుస్తున్న విషయాన్ని మన జ్ఞాపనిస్తున్నాయి అందుకే పాత కాలంలో ఎన్నిసార్లు ఈ విషయాలు ఈ అనుభవాలు ఈ మనం చూస్తున్న ప్రవచనాలు పాత కాలంలో ప్రకృతి సజ్జంగా నెరవేర్ పౌరులు చెప్పిన విధానం ప్రకారంగా ఇవి వాళ్ళకి దృష్టాంతాలుగా నెరవండి దృష్టాంతాలుగా జరిగినాయి యుగాంతమంతు అది యుగాంతమంతు చివరి సారి జరగబోతుంది ప్రపంచమంతట పాత నిబంధన కాలంలో ఒక దేశంలో ఒక ప్రాంతంలో జరిగిన ఈ ప్రవచనాలు నెరవేరిని యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ప్రపంచమంతట నెరవేరుతాయి అన్న విషయాన్ని ఈ యొక్క వాక్యాలు జ్ఞాపకం చూడండి కృత కూడా మన ప్రభు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తారు మన ప్రభుకి దివ్యోపదేశండం అంటే చాలా ఇష్టం అనేక పర్యాలు దివ్యోపదేశ కాండం గురించి జ్ఞాపకం చేస్తున్నట్టు తన సేవా జీవిత కాలంలో చూడండి మతైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మత్యసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదహారవ వచనం పదహారవ వర్షంలో అతడు విని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని ఎద్దకు పొమ్ము సరే సహోదరులతో ఏరీటిగా సమాధాన పడాలన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తూ ఇక్కడ ప్రభు జ్ఞాపం చేస్తుంది ఏంటంటే ఎప్పుడైనా గాని ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిర స్థిరపరచబడను ఇద్దరు నోటి ప్రతి మాట కాబట్టి కనీసము రెండు సార్లు మూడు సార్లు అన్నా ఇవి ఈ నెరవేర పాత నిబంధన కాలంలో అప్పుడే మనం దాన్ని స్వీకరించాలి నేను అందుకే ఎన్నిసార్లు మీకు జ్ఞాపం ఉంటాను ఏ బోధైనా గానీ భవిష్యత్తులో జరగబోతుంది అని ఎవరన్నా ప్రకటించినా గానీ ఏ సేవకులైనా కానీ ఎవరైనా కానీ మనకి మనం పేర్లు తీసుకున్నాము సంఘాల పేర్లు తీసుకున్నాం కాబట్టి మనకు వాళ్ళతో ఎటువంటి లేదు కానీ వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఏ ప్రవచనమైనా కానీ ఎవరైనా ప్రకటిస్తారంటే అది నెరవేరిందా పాత నిబంధన కాలంలో నెరవేరిందా ఎందుకంటే తిరిగి రప్పిస్తాడు ప్రభు మనం చూసిన మెదిసాల వాక్యాలను వాళ్ళకి దృష్టాంతంగా జరిగి యుగాంతమందున మనకి బుద్ధి కలగడం ఇవన్నీ రాయబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు జరగబోతుంది అది జరగాలంటే గతంలో జరిగిందా కాబట్టి పాత నిబంధన కాలంలో ఇవి జరిగినయా లేవా అని పరిశీలించడమే దాని తర్వాత మనం ముందుకు చూస్తాం అదే కొరతలు రాష్ట్ర పత్రికలు కూడా పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు చూడండి రెండవ కొరతలు రాష్ట్ర పత్రిక ఈ విషయం ఇంకా బాగా అర్థమైంది మన ప్రభు ఎందుకు జ్ఞాపకం చేసిండు అన్నది ఈ విషయాన్ని ఇద్దరు ముగ్గురు సాక్షుల గురించి రెండవ కొరతలు రాష్ట్ర పత్రిక అధ్యాయం రెండవ కొరితల రాష్ట్ర పత్రిక అధ్యాయం మొదటి వర్షం చూడండి ఈ మూడవసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను కాబట్టి మూడు చివరి అవకాశం ఇంకా లేదు దాని తర్వాత ఫైనల్ వార్నింగ్ అందుకే ఈ రోజుల్లో కూడా వరుషలు ఒకసారి తప్పు చేస్తే క్షమిస్తారు రెండోసారి తప్పు చేస్తే క్షమిస్తారు మూడవసారి అంటారు ఇది లాస్ట్ వార్నింగ్ అంటారు మూడు తర్వాత ఇంకా అవకాశం లేదు శిక్ష అమలు పరచవడాల్సిందే కాబట్టి ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చినాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచ డవలేను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను కాబట్టి దేవు దృష్టిలో ఈ రీతి ఉంటుంది అది సాక్ష్యం అన్నట్టు ఆయన ఇది చేయబోతుండు ఇది జ్ఞాపకం చేస్తుంది వాక్యం తర్వాత మనం దీన్ని మనం చూస్తాం మొదటి త్రిమోతికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో కూడా ఇదే ఉంటుంది వాక్యం కొంచెం ఫాస్ట్ గా దాన్ని చూద్దాం పౌలు ఎందుకు ఎన్నిసార్లు దాన్ని జ్ఞాపకం చేస్తారు మనకి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం సారీ పనివాడు తన జీతంకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షుల సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము కాబట్టి సాక్ష్యాల గురించి మాట్లాడతారు ఇద్దరు ముగ్గురు సాక్షుల గురించి ఈ క్రైస్తవ సంఘంలో ఏ రీతిగా నేరం పోకముందు లేకపోతే శిక్షావిధి పక్క పడక ముందు మనం సాక్షాలు పొందుకోవాలా సాక్షాలు వెతుక్కోవాలా అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపనిస్తుంది చివరిదిగా మనం అది ఏప్రిల్ రాష్ట్ర పత్రిక కూడా వచ్చేస్తున్నాం చూడండి ఇంకా తిరిగి తిరిగి మనం చూడకపోవచ్చు మళ్ళీ ఎప్పుడు మన దగ్గరకి వ్యాక్యం తెలియదు వాటి ఎంతో కఠినంగా ఖచ్చితంగా ప్రభు జ్ఞాపం చేస్తాను ఇవన్నీ తిరిగి నెరవేరాల్సిందే అని పాత నిబంధన కాలంలో ఉన్న విధానాన్ని క్రొత్త నిబంధన కాలంలో అమలు పరచాల్సి వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ప్రకటన బృందంకొచ్చినప్పుడు కూడా ఇదే విధానం ఉంటుందన్న విషయాన్ని ప్రభు మన ఈ ప్రవర్తన ద్వారా ఏదైనా విధానం ఇద్దరు ముగ్గురు సాక్షుల ద్వారా వారి నోటి మాట ద్వారా స్థిరపరచబడుతుంది అంటే ప్రభు ఏం చేయబోతున్నారండి తీర్పు ఎనిమిదిగా అమలుపరచబడతాడు ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే కానీ తీర్పు అమలు పరచబడదు కాబట్టి తీర్పు తీర్చాలంటే కూడా ప్రభు ఇవి జ్ఞాపక చదు కాబట్టి పాత నిబంధన కాలంలో ఎన్నిసార్లు ఎలా అన్న విషయాన్ని చూడబోతున్నాం పాత నిబంధన కాలంలో సరే హెప్యులాష్ట పత్రిక చూస్తామా ఒకసారి హెప్యులాష్ట పత్రిక పదవాధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మోస మోసేని జ్ఞాపకం తీసుకుంటున్నాను చూడండి ఎవడైనాను చూడండి ఇప్పుడు జ్ఞాపకం తీసుకోండి ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ మోసే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు అంటే పాత విమాన కాలపు విషయాలని జ్ఞాపకం తీసుకుంటాడు పౌలు పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షంలో ఇరవై ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించదురు అంటే పనిష్మెంట్ చూపించడం అంటే పనిష్మెంట్ గురించి మాట్లాడతాడు ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కాబట్టి ధర్మశాస్త్రాన్ని నిరాకరించిన వారు వారి పట్ల ఎట్లా ప్రవర్తించాలంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదట కనికరింపకుండా కాబట్టి దేవుడు ఎందుకు వీళ్ళని అంత కఠినంగా శిక్షకి అప్పగించిన దే ఇక్కడ ధ్యానిస్తా ఆయన చూడండి ఎందుకు అంత కఠినంగా ఉంటాడు అని విషయాన్ని కొన్నిసార్లు మనం ఈ విషయాన్ని ప్రకృతి నేర్చుకోవాలి అర్థం చేసుకుని ప్రయత్నించాలి ఉదాహరణకి మనం పిల్లలే తప్పు చేస్తే మనం ఎందుకంత కఠినంగా శిక్షిస్తాం వాళ్ళని పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎందుకు కఠినంగా శిక్షిస్తారు ద్వేషంతోనే ప్రేమతోనే కదా ఎందుకంటే వాళ్ళు శిక్షించకపోతే వాడు నశించిపోతాడు అన్న ప్రేమ వాళ్ళలో ఉంటది కాబట్టి కాబట్టి దేవుడు కూడా ఎందుకు అంత కఠినంగా శిక్షిస్తాడు అది ప్రేమ అనేది హెబ్బిల్ రాష్ట్రపతిలో చేస్తాం ఆయన శిక్షకు మనము లోబడకపోతే మనం దుర్భీజులమే అంటాడు ఎప్పుడు రాష్ట్ర పత్రికలో కాబట్టి ఆయన అంత కఠినంగా వాళ్ళని ఎందుకు శిక్షిస్తుండే ఆయన ప్రేమ ఆ రీతి ఉంటదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం కొంచెం ముందుకి ఈ యొక్క వాక్యాన్ని వెళ్ళిపోతాం మనం ఈ యొక్క మాచి పత్రి లేక ఇంగ్లీష్ లో వోమ్ గుడ్ అని మనం ధ్యానిస్తున్నాం ఇది దేనికి సంబంధించింది అంటే ఆ యొక్క చేదు అనుభవంలోనికి వెళ్ళబోతున్నారు అన్న విషయాన్ని ప్రభు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు ఇది మొట్టమొదటిసారి ఎక్కడ జరిగింది బైబుల్లో మనం కనీసము రెండు సార్లు చూస్తాం ఈ చేదు అనుభవం సంబంధించింది రెండు సార్లు అంటే రెండు సాక్ష్యాలు మూడవసారి మన కాలంలో ఎలా విషయాన్ని ఇక్కడ చూడండి నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ ఇది మనం చూస్తూ ఉంటాం నిర్గమకాండము ఆది తర్వాతనే కదా నిర్గమకాండము పదిహేనవ అధ్యాయం వాళ్ళు ఇస్ అందరూ ఐగుప్తు నుంచి బయటకు వచ్చినాక ఏం జరిగిందనేది ఐగుప్తులో వాళ్ళు బానిసలగా జీవించినప్పుడు అదే అనుభవాన్ని వాళ్ళు రుచి చూసారు చేదు అనుభవం శ్రమలు చేదు అంటే శ్రమలకి సాదృష్టం కాబట్టి వాళ్ళు చేదు అనుభవాన్ని అక్కడ రుచి చూసేదాన్ని విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తర్వాత వాళ్ళు అరణ్యంలో నుంచి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అంటే ఇరవై రెండవ వర్షాలు చూస్తున్నాం మోసే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ సాగ చేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్లి దానిలో మూడవ మూడు దినములు నడిచిరి కాబట్టి మోషే మరియు ఆ ప్రజలందరూ షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచిరి అది ఎక్కడుంది ఆ అరణ్యం పేరు షూరు అనుంది శూరు అనే అరణ్యంలో వాళ్ళు మూడు రోజులు మూడు దినములు బాగా నడుస్తారు చూడండి అరణ్యము అంటే అంత ఎండ ఎడారి గదా ఎడారి జీవితం ఎడారిలో చాలా విపరీతమైన వేడి ఉంటది వాళ్ళు మూడు రోజులు నడిచారు మూడు రోజులు నడిచినా వాళ్ళకి ఎక్కడ నీళ్లు దొరకతలేవు కాబట్టి చూడండి ఈ అనుభవం అందరికి జరిగింది మోసే జరిగింది మోస లేదు నీళ్లు ఈ సందరికీ లేవు నీళ్లు మూడు రోజులు వాళ్ళ దినములు మూడు దినములు వాళ్ళు బాగా నడిచినాక ఏం జరిగింది వాళ్ళకి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చెరీరి అంటే ఒక స్థలం పేరు మారా మారాకు చెరీరంటే ఒక స్థలం పేరు మారా కాబట్టి షూరు మారా నీళ్లు మార నీళ్లు చేయదనేది గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి రి కాబట్టి ఆ వాటిని భరించలేకపోయినారు వాళ్ళం త్రాగడం అంటే అనుభవించడం కాబట్టి చేదు నీళ్లు వాళ్ళు అనుభవించలేకపోయినారు అందువలన ఏం జరిగింది చూడండి నోట్లో నీళ్లు పోసుకుంటే అవి చేదు అందరికీ గానీ ఎవరికైనా కానీ మోసకే కాని విసల్పల్లకే కానీ అది చేదు అనుభవం కాబట్టి అవి త్రాగలేకపోయినప్పుడు ఏం జరిగింది అందువలన మారా అని పేరు కలిగినవి ప్రజలు ఇప్పుడు ఏం చేశారు చూడండి ముప్పై నాలుగవ వర్షంలో ప్రజలు మేమేమి త్రాగుము అని మోస మీద సనగు కొనగా అతడు యుహవాకు మొరపెట్టాను కాబట్టి చేదు అనుభవంలోనికి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు మోస మీద సనిగింది యుగ సమాప్తిలో అందరూ చూడండి మోస ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు ఇక్కడ మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు తర్వాత యుగ సమాప్తికి వచ్చినప్పటికీ గొప్ప ఆ ఇష్టపదేలాగా ఆ చేదు అనుభవాన్ని వాళ్ళు రుచి చూడలేకపోతున్నారు భరించలేకపోతున్నారు నువ్వు మోసకి ప్రతినిధి లాగున్నావు ఈ లోకంలో కాబట్టి నువ్వేం చేయాలా నీ సేవ దానికో కదా కాబట్టి మోస ఏ రీతిగా వాళ్ళని ఆ ప్రభుచతంగా అనిపించిండో మన సేవ జీవితం కూడా దానికే సాదృశ్యంగా ఉంది యుగ సమాప్తిలో మతపరమైన జీవితంలో ఉంటే అది అసాధ్యం మనమందరము ఆ చేదు అనుభవంలోనికి పోవాల్సిందే కాబట్టి ప్రజలు మేమేమీ త్రాగుదాం అని మోసం మీద శనగగా సనగుకొనగా అతడు యహోవకు మొర పెట్టాను అంతటా అతనికి ఒక చెట్టును చూపించను చూపాను ఒక చెట్టును చూపాను చూడండి ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది మారా అనేది ఒక చెట్టుకు సాదృశ్యము వేరే ఒక చెట్టును చూపిస్తున్నాడు దేవుడు ఇదే మనం అర్థం చేసుకోవాలా ఆ వీటి గురించి మనం ధ్యానిస్తా ఉంటాం చాలా ప్రాంతాల్లో ఆ అనేది చేదు అనుభవం కష్టాలు నష్టాలు రోగాలు బాధలు అని చెప్తా ఉంటారు కరెక్టే అవన్నీ కానీ ఈ చెట్టు గురించి మాట్లాడతారు ఇంకొక చెట్టు మారేంటి చేదు అనుభవం అయితే ఇక్కడ ఇంకొక చెట్టు గురించి మాట్లాడతాడు ఈ చెట్టు ఏం దేనికి సాదృశంగా ఉంది చాలా చెప్తారు ఈ చెట్టు మన ప్రభుత్వ సాదృశ్యంగా ఉంది అంటారు ఎందుకంటే చూడండి అంతటా యహోవా అతనికి ఒక చెట్టుని చూపాను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురము కాబట్టి రెండు చెట్లు ఒకటేమో చేదు చెట్టు ఒకటేమో మధురంగా తయారు చేసే చెట్టు ఒక చెట్టు నీళ్లు ఒక చెట్టు వలన నీళ్లు చేదు అయిపోతే ఇంకొక చెట్టు వలన నీళ్లు మధురంగా అంటే స్వీట్ ఇంగ్లీష్ లో స్వీట్ అంటారు మధురం అంటే మధురం అంటే తేనె కాబట్టి స్వీట్ అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుడు చూపించిన ఆ చెట్టు మన ప్రభుకి సాదృశ్యంగా ఉంది మన ప్రభు నీలో ఉన్నప్పుడు నీ చేదు అనుభవము తీపిగా మారుతుందని అనేక సంఘాలలో మనం బోధలు వింటాం కానీ అక్కడికే ఆఫ్ వేస్తారు ఎవరు దానికంటే ముందు పోరు ఎందుకంటే ఇది భవిష్యత్తులో జరగబోయేదానికి సాదృశ్యం ఉంది ఇది నీడ నిజస్వరూపం మన ప్రభువే కదా కాబట్టి భవిష్యత్తులో అది ఎటు నెరవేరుతుంది ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటుంది ఇక్కడ ఒక మార అనుభవం ఇసల్పల్లకైంది అంటే చేదు అనుభవం అయింది వాళ్ళు ఐగుప్తుల కూడా చేదు అనుభవించింద్రు కానీ ఐగుప్తు నుంచి వాగదన దేశానికి బయలుదేరినప్పుడు షూరు ప్రాంతంలో వాళ్ళకి మార అనుభవం అయింది అంటే శ్రమకుండా వచ్చింది మూడు దినాలు నీళ్లు లేవు నీళ్ళు లేని స్థితిలో నీకు దొరుకుతాయి నీళ్లు అవి చేదుంటే ఇంకెట్లు ఈ పరిస్థితి వాళ్ళ అనుభవాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు రుచి చూసినట్టుంటుంది అప్పుడు ఆ చేదు అనుభవంలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఒక మార్గాన్ని చెప్పించండి ఎప్పుడు మోసే ప్రార్థన చేస్తే కాబట్టి గొప్ప జనం అందరూ నీ ప్రార్థన వలన వాళ్ళకి ఆదరణ ఆ సేవ జీవితం మనం మర్చిపోదు ప్రవచనం ఎందుకంటే మతపరమైన వాళ్ళందరూ మనం వాళ్ళని కఠినంగా తీర్మానించాం ఎందుకంటే అపహాసకులే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్లోనే ఉంటారు ఈ లోకంలో ఎంజాయ్మెంట్లో ఉంటారు వాళ్ళు ఆదివారం నేను ఎంజాయ్ చేయడానికి బ్రదర్ ఎందుకంటే వారమంతా నేను కష్టపడుతున్నాను సార్ ఉద్యోగాలలో ఒక ఆదివారం రెండు గంటలు పోయి చర్చలో నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను సార్ మంచి మ్యూజిక్ మంచి వాక్యము అది కానీ హృదయ మార్పు కొరకు వాళ్ళు పోతలేరు ప్రభుని ఎంటర్టైన్ చేయాలని నేను ప్రభుని సంతోషపరచలా అన్న తలంపుతో వాళ్ళు పోతున్నారు కాబట్టి వాళ్ళకి చివరికి ఈ అనుభవం జరుగుతుంది అనేది రెండవ సాక్ష్యం ఎక్కడ మనం చూస్తాం రుతు గ్రంథం రెండు త్వరగా ఫాస్ట్ గా మనం వెళ్తాం ఈ వాక్యాన్ని ఇంకా చాలా ఉన్నాయి ఈ ఈ వారం కాకుండా వచ్చే వారం వన్నా మూడవ బూర ముగిస్తుంది అనుకుంటున్నాను కానీ ఈ రీతిగా ఈ స్పీడ్ని బట్టి చూస్తే అవుతుందో లేదో చూడండి రూతు గ్రంథం న్యాయధిపతుల తర్వాత వస్తుంది అది న్యాయధిపతులు సమయానికి ముందు వస్తుంది అది రుతు గ్రంథం ప్రవచనాత్మకమైన ధ్యానము లేక వాక్యాన్ని మనం ఎట్లా చూస్తామని మనం మరోసారి ఇక్కడ జ్ఞాపకం తీసుకుంటాం చూడండి ఎందుకంటే మతపరమైన జీవితంలో వాక్యాలను మనం అంటే ధ్యానించం బైబుల్ కాలేజెస్ లో కూడా వాళ్ళు ఆ రీతిగా చూడదాన్ని చూపించరు కూడా కానీ ప్రభు మనకు చూపిస్తున్నాడు ఏ విధానంగా చూడండి ఋతు గ్రంథంలో రెండవ సాక్ష్యం ఏంటంటే ఇసల్ఫలు చేదు అనుభవాన్ని ఎట్లా రుచి చూసినది ఉదాహరణగా చూడండి మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయము మొదటి వచనం న్యాయధిపతులు ఏలిన దినవలందు దేశంలో కరువు కలగగా చూడండి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా న్యాయధిపతులు దేవుడికి ప్రతినిధి లాగున్నారు వాళ్ళు పరిపాలించే కాలంలో దేశంలో కరువు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి నువ్వు దేవుని దేవుని పక్షంగా న్యాధిపతి లాగొట్టే దేశంలో కరువు ఎందుకు వస్తుంది నువ్వు న్యాయంగా ప్రవర్తించకపోవడం వల్లనే కరువు వస్తుంది కాబట్టి న్యాయధిపతుల కాలంలో వాళ్ళు ఏలిన దినంలో ఎందు దేశంలో కరువు కలగగా ఏం జరిగింది చూడండి ఇప్పుడు యూధ బెత్లహేమ్ నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమార్లను వెంట మోయాబు దేశం కాపరమునుటకు వెళ్ళను ఇది చాలా ప్రవచనాత్మకమైన విషయాలు ఎప్పుడు మనం అట్ట ధ్యానించాము ఎక్కడ వాటిని రీతికి చూడము చూడండి ఏ రీతిగా దాన్ని నువ్వు ధ్యానిస్తావు యూధా బెత్లహేమ్ మీకు తెలుసు యూధా అంటే బెత్లహేమ్ అంటే ఏంది వాటిని మనం అర్థం చేసుకోవాలంటే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కాబట్టి బెత్ల అంటే ఏంది చెప్పగలరా నా తండ్రి ఇంట ఆహారం అంతేలే నా తండ్రి ఇంట ఆహారం హౌస్ ఆఫ్ బ్రెడ్ అనుంది జేమ్ నంబర్స్ హెచ్ టెన్ థర్టీ లో హౌజ్ ఆఫ్ బ్రెడ్ కాబట్టి దేవుని ఇంటి యొద్ద ఆహారము దేవి దేవుని ఇంటి ఎందు ఆహారము అని అర్థం బెత్లహేమ్ అంటే కాబట్టి చూడండి ఈ వ్యక్తి బెత్లహేం నుంచి బయలుదేరిండు అంటే ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా తండ్రి ఇంట ఆహారం ఉండగా దాన్ని తృణీకరించి వెళ్తున్నావు అర్థం ఎందుకు కరువు వచ్చింది తండ్రి ఇంట ఆహారం దేశంలో ఎందుకు కరువు అంటే వాళ్ళు బెత్లహేము అనే పదాన్ని మర్చిపోయినరు అంటే దేవుని వాగ్దానాన్ని మర్చిపోయినరు అన్న విషయాన్ని మనం మాకు అర్థం చేసుకోవాలి తర్వాత ఏం జరిగిందో చూడండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమార్లను వెంట మోయాబు దేశంలో వెళ్ళాడు బాగా అర్థం చేసుకోండి బెత్లహేము అంటే నా తండ్రి ఇంట ఆహారము తండ్రి ఇంటిని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళినాడు ఎందుకంటే మోయాబులో మంచిగుంది ఆహారం అది కానీ మనకందరు తెలుసు మోయాబు అంటే లోతు తన కుమార్తెకు పుట్టిన సంతానం కదా మోయాబు సంతానం కాబట్టి నేను మోయాబు అనే పదానికి జేమ్స్టాంగ్ నంబర్స్ మీనింగ్ చేస్తున్నా మోయాబ్ సన్ ఆఫ్ లాట్ అని ఇక్కడ ఫ్రమ్ మదర్స్ ఫాదర్ అని ఇక్కడ మదర్స్ ఫాదర్ నుంచి వచ్చిన అర్థం అంటే మీకు తెలుసు ఇప్పుడు మదర్స్ ఫాదర్ ఎవరు తండ్రి కదా లోతే కదా లోతు తండ్రి అంటే తండ్రి నుంచి తల్లి నుంచి వచ్చిన వాడు అర్థం మీకు అర్థం అయ్య లోతు కుమార్తె తండ్రి కుమార్తెకి తండ్రి లోతు కాబట్టి తల్లి యొక్క తండ్రి నుంచి వచ్చిన అర్థం ఇప్పుడు అర్థం అవుతుంది తల్లి యొక్క తండ్రి ద్వారా వచ్చిన వాడు అని ఇంగ్లీష్ లో ఫ్రమ్ మదర్స్ ఫాదర్ అని అంటే మదర్ యొక్క ఫాదర్ నుంచి వచ్చిన వాడిని అర్థం అట్లా చెప్పబడింది ఫ్రం మదర్స్ ఫాదర్ అంటే తల్లి యొక్క తండ్రి ద్వారా వచ్చిన వాడు అని అర్థం తర్వాత మోయాబు అంటే శపితమైనది శడ్డ వాడు అని అర్థం మోయాబు మీద నా చెప్పు విసురుతను అన్నాడు కదా ఎవరున్నారు దేవుడు అంటాడు ఒక ఒక స్థలంలో మోయాబు మీద నా చెప్పు విసురుత అంటాడు కాబట్టి మోయాబు కంటే మోయాబు అన్నా దేవుడికి అసహ్యం వాళ్ళు ఎందుకంటే లోతు ఇద్దరు కుమార్తెల ద్వారా పుట్టిన వాళ్ళు విని ఇన్సెస్ అంటారు అంటే రక్త సంబంధం చెపోవడం అంటాం దీన్ని కాబట్టి అపవిత్రమైన దేశానికి ఈయన బయలుదేరిండు తన భార్యని తన ఇద్దరు కుమారులను తీసుకుని తన మొదటి కుమారుని పేరు వచ్చి మహలోన్ తన రెండవ కుమారుని పేరు చిలియోన్ మొదటి కుమారుని పేరు మహలోన్ రెండవ కుమారుని పేరు చిలియోన్ తన భార్య పేరు నయోమి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ హెచ్ లో ఏముందంటే నయోమి అంటే సంతోషము కలిగినది అని అర్థం అర్థం లేక ప్లెజెంట్ ప్లెజెంట్ అంటే ఏంది ఆహా ఆహ్లాదం ఆహ్లాదకరమైన జీవితం ప్లెజెంట్ అంటే అంత ఆనందభరితమైంది అని అర్థం నయోమి అంటే అర్థం ఏందా ఆనంద భరితమైనది అని అర్థం తర్వాత తన కుమారుని తన భర్త పేరు ఎలిమెలెక్ కదా ఎలిమెలెక్ అంటే దేవుడే నా రాజు దేవుని దేవు గాడ్ ఆఫ్ కింగ్ రాజులకు దేవుడు అని అర్థం రాజు యొక్క దేవుడు రాజుకు దేవుడు అనర్థం ఎలిమేల కట్టే చూడండి ఎంత బాగుంది పేరు నేను రాజునైతే నా దేవుడు నా ప్రభువు అని అర్థం ఈయన ఈయన దేవుడు ప్రభువు ఈయన దేవుడు యోహో అంటే నా దేవుడు యోహో అని చెప్పుకోవడమే ఎలిమేలకు అర్థం ఆయన పేరు కాబట్టి చూడండి ఇప్పుడు ఈయన పేరు తగినట్లు జీవించిండ దేవుడు నీకు రాజు అయితే నువ్వు దేవుని ఆశ్రయించాల్సింది పోయి దేవుని ఇంట ఆహారం ఉంటే దేవుని ఇంట ఆహారాన్ని ధృనీకరించి బెత్లహేమ్ నిడిచి మోయాపు వెళ్తున్నావు శకితమైన దేశం అక్కడ ఆహారం ఉందని అక్కడ సమృద్ధిగా ఆహారం ఉందని బయలుదేరేయండు నయోమి ఎంతో ఆనందం కలిగిన స్త్రీ అని అర్థం చేస్తున్నాం మహలోన్ అంటే చూడండి జేమ్స్ నంబర్స్ నంబర్స్ ఫార్టీ టూ లో మహలోన్ అంటే రోగగ్రస్తుడు అనర్థం ఎవరు అట్లా పెట్టుకుంటారు కుమారులకు పేరు మహలోన్ అంటే రోగం అనుంది సిక్ అని ఉంది రోగి అనర్థం మహలోన్ అంటే రోగి చిలియోన్ అంటే కిలియోన్ తెలుగులో కిలియోన్ కిలియోన్ హెచ్ అంటే హెచ్ హెచ్ నుంచి దాని రూట్ వర్డ్ థర్టీ సిక్స్ నుంచి రూట్ వెళ్తే థర్టీ లో ఏముందంటే కిలియోన్ అంటే నాశనము అనుంది ఉంది థర్టీ సిక్స్ ఫిఫ్టీన్లో అంటే నాశనము తర్వాత విఫలము ఫెయిలింగ్ లో ఫెయిలింగ్ అంటారు విఫలం చూడండి వీళ్ళ పేర్లకు అర్థాలు దానికి తగినట్లే జరిగింది వాళ్ళకి అదే మనం తర్వాత చూస్తాం చూడండి రూత్ ఏమంటుంది ఇప్పుడు మూడవ వచనంలో మోయాబ్ ఏం జరిగింది మోయాబులో ఏం జరిగింది ఎలిమే లెక్కు చూడండి మూడవ అక్షణంలో నయోమి పెనిమిటి అయిన ఎలిమె లెక్కు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమార్లను నిలిచి ఉండిరి చూడండి దేవుని ఇంటిని విడిచిపెట్టి దేవుని స్థలాన్ని విడిచిపెట్టి వీళ్ళు మోయాపు స్థలానికి వెళ్ళడం వల్ల ఏం జరిగింది అక్కడ ఏదో సమృద్ధిగా ఆహారం ఉందని వెళ్తే అక్కడ భర్త చనిపోయి భర్త చనిపోయినక కూడా మనసు మార్చుకొని తిరిగి రావాలి కదా రాలే ఆమె అక్కడే నిలిచిపోయాను చూడండి మూడో వచనంలో తన పెనిమిటి నయోమి పెనిమిటి అయిన ఎలిమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి వాళ్ళు వచ్చేసిండాసిందే కానీ వాళ్ళు రాలేదు ఇది మతపరమైన జీవితానికి సాదోషం ఎంత కష్టమున్నా ఎంత బాధలున్నా గానీ అక్కడే వాళ్ళు ఉంటారు అన్న ప్రభు ప్రభుత్వ ఇంతకు రావాల్సిన విషయం తిరిగి తండ్రి ఇంటికి రావాల్సిన విషయాన్ని మర్చిపోయింది వీళ్ళు తర్వాత ఏం జరిగింది చూడండి నాలుగో వర్షంలో వాళ్ళు నిలిచినడం వల్ల ఏం జరిగింది వాళ్ళు అక్కడే ఉండిపోయడం వల్ల ఏం జరిగింది వారు మోయాబు పెళ్లి చేసుకునేది దేవుని వాక్యానికి అవిదేత చెప్పించారు దేవుని బిడ్డలు అడవి పెళ్లి చేసుకోవద్దు కదా విశ్వాసులకు అవిశ్వాసులతో పొత్తు కుదరదు అది మోస ధర్మశాస్త్రం నుంచి వస్తుంది మనం కొత్త నిబంధన కాలంలో కూడా మనం చూస్తాం కొరత లాష్ట్ర పత్రికలో విశ్వాసులకు పొత్తు కుదరదు కాబట్టి ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి అనియులంటే వేరే వేరే వాళ్ళని కాదు అనియులంటే అవిశ్వాసులను అర్థం దేవుని దృష్టిలో కాబట్టి వీళ్ళు ఏం చేశారు దేవుని వాక్యం విరుద్ధంగా మోయాబూ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు అది దేవుని వాక్యానికి విరుద్ధం అప్పుడు ఏం జరిగిందో చూడండి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది వారిలో ఒక దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు అంతేనా కరెక్ట్ చూడండి ఓర్పా అంటే ఏంది ఓర్పా అంటే హెచ్ సిక్స్టీ టూ జీరో ఫోర్ సిక్స్టీ టూ జీరో ఫోర్ లో ఏముందంటే మెయిన్ అని అర్థం ఎంఏఎని అంటే మరికొని తెలుసా ఇంగ్లీష్లో పదం మెయిన్ అంటే ఎంఏఎని ఎంఏఎన్ఈ అంటే ఇక్కడ వెనక భాగంలో జడ మెడ మీద ఉండే జడని మెయిన్ అంటారు ఇంగ్లీష్ అంటే వెనక భాగము అని అర్థం తర్వాత ఇంకొక మీనింగ్ హెచ్ సిక్స్టీ టూ జీరో త్రీలో అంటే సిక్స్టీ అంటే బ్యాక్ ఆఫ్ ద నెక్ అంటే వెనక మెడ వెనక అని అర్థం అక్కడ పెట్టుకుంటారా పేర్లు బ్యాక్ లిటరల్లీ ఆర్ ఫిగరేటివ్లీ అని బ్యాక్ అంటే వెనక చూసేటిది అని అర్థం బ్యాక్ అంటే వెనక వెనక చూసుకుంటది ఎప్పుడు జడ చూసుకుంటారు చూసారు కొంతమంది అందరు కాదు కొంతమంది చెప్తున్నారు ఇట్లా వెనకలు చూసుకుంటారు జడ అంటే దాన్ని బ్యాక్ చూసుకోవడం అంటాం కాబట్టి ఓర్ప వెనక చూసేది అంటే ఎప్పుడు లోకం తట్టు చూసేది అని వెనక చూడడం అంటే సరే మీరు లోతు భార్య వెనక చూసి ఉప్పు స్తంభం కావడం అర్థం చేసుకోవాలా వెనక చూడడం అంటే లోకం తట్టు చూడడం అని అర్థం మనం ముందున్న వాటి కొరకే సాగిపోవాలా కదా ముందున్న వాటి కొరకే మనం ముందు పరిగెత్తాలా యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తాల మన గురి వద్దకు కానీ ఓర్ప అంటే వెనక చూసేది అని అర్థం కాబట్టి ఏం చేసింది నిజంగానే తన పేరుకి తగినట్లు వెనకకి వెళ్ళిపోయింది నిజంగా తన పేరుకి తగినట్లు వెనకకు వెళ్ళిపోయింది దాని తర్వాత రూత్ హెచ్ రూత్ అంటే రూత్ తెలుగులో రూత్ అంట రూత్ అంటే స్నేహితురాళ్ళు లేక స్నేహితుడు అని అర్థం కాబట్టి చూడండి బాగా అర్థేసుకోండి వాళ్ళ పేర్లకు తగినట్లు వాళ్ళు జీవించట్టు మనం చూస్తా ఉన్నాం ఎలిమెలకు నా నా రాజు యొక్క దేవుడు అన్న సాక్ష్యం కలిగిన దేవుని ఇంట ఆహారం ఉండగా విడిచిపెట్టి మోయాగులో ఆహారం ఉంటుందని తన ప్రాణానికి కోరుకున్నాడు తన ఇద్దరు కుమారులు అన్య పెళ్లి చేసుకున్నారు అనేసిల్ పెళ్లి చేసుకున్నప్పుడు నయోమిక్ ఏం జరిగిందన్న విషయం మనం అక్కడ చూస్తాం తర్వాత ఐదవ వర్షంలో మహలోను ఎన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత అండ్ దే డ్వెల్త్ దేర్ అబౌట్ నాలుగవ వర్షంలో నాలుగవ వర్షంలో ఐదవ వర్షం కరెక్ట్ ఇక్కడ నాలుగవ వర్షంలో ఉంది అది నాలుగవ వర్షపు చివరి భాగంలో ఉంది ఇంగ్లీష్లో తెలుగులో ఐదవ వర్షంలోది వారు ఇుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిలిద్దరు చనిపోయి తండ్రి చనిపోయిన ఇంచుమించు పది సంవత్సరాలకి ఇద్దరు కుమారులు చనిపోయినారు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలా నయోమి అనుభవం ఏ రీతిగా ఉంటుంది మందిరాన్ని విడిచిపెట్టి ఆమె ఏం చేసింది తన భర్తతో పాటు పిల్లల్ని తీసుకొని మోయాబు అన్న శతమైన దేశానికి వెళ్ళడం వలన మోయాబు అంటే ఈ లోకం సాదృశ్యం ఈ లోకం అంతా శపితం అందుకే ఈ లోకంతో నాకు ఏ స్నేహం నాకు ఏ పని లేదంటాడు ఈ లోకంతో నాకు ఏ పని లేదంటాడు ప్రభు కాబట్టి అందుకే ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది మొదట నన్ను ద్వేషించింది తర్వాత మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటాడు ప్రభు అందుకే ఈ ఈ లోకం తట్టు వెళ్లడం వలన ఆమె తన భర్తను పోగొట్టుకుంది తన పిల్లల్ని పోగొట్టుకుంది ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఆరో ఆరో వచనంలో కాగా ఆ స్త్రీ తాను కలిగిన ఇద్దరు కుమార్లను తన పెనిమిటియు లేదాయను ఒంటరిదైపోయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించడం వల్ల ఒంటరి అయిపోతారు యుగ సమాప్తిలో నయోమి గొప్ప జనానికి సాదృశంగా ఈ వాక్యంలో ఇది ప్రవచనాత్మకంగా ధ్యానించాల్సిన విషయం నయోమి గొప్ప జనానికి సాదృశంగా ఎందుకంటే మతపరమైన జీవితం దేవుని మందాన్ని విడిచిపెట్టి లోకం చూడడానికి వెళ్ళింది కాబట్టి తన భర్తను పోగొట్టుకుంది తన పిల్లల్ని పోగొట్టుకుంది ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఆరో వర్షంలో వారికి ఆహారం ఇష్టకు యుహో తన జన్లను దర్శనమి దర్శించడని ఆమె మోయాబు దేశంలో వినేను గనుక మోయాబు దేశము విడిచి వెలుటకై ఆమె కోడను ప్రయాణమైరి చూడండి అంత పోగొట్టుకున్నాక మనం బుద్ధి తెచ్చుకుంటా ఉంటాం మతపరమైన జీవితం అంతే ముందుగా హెచ్చరించినప్పుడు బుద్ధి తెచ్చుకోండి శ్రమలుగుండయి అంత పొగట్టుకున్నాక బుద్ధి తెచ్చుకుంటాం ఇది క్రైస్తవ జీవితంలోని బలైకత కానీ మనం వీటిని ఆత్మీయృష్ణ అర్థం చేసుకునే ప్రయత్నించాలా వాళ్ళ వాళ్ళ మనకి కించపరచము వాళ్ళ పట్ల ప్రేమ జాలి ఎప్పటికీ మనం చూపిస్తూనే ఉండాలా సేవ జీవితం అది చాలా ప్రాముఖ్యమైనది మనకి కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది దేవుని మందిరంలో దేవుని ఇంట్లో తిరిగి ఆహారం వచ్చింది దేవుని దర్శించండి అన్న గ్రహించి ఆమె తిరిగి బయలుదేరింది తన సొంత దేశానికి స్వదేశానికి ప్రయాణం ప్రయాణం తన కోడళ్లు బయలుదేరినారు ఆమెతో పాటు అప్పుడు ఏం జరిగింది చూడండి మార్గంలో వెలుచుండగా ఎనిమిదవ కోళ్లను చూసి మీరు మీ తలుల ఇండలకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నాయలను దయచూపినట్లు యొహో మీ దయచూపునుగాక మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమది నొందునట్లు యోహో దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునేను అంతటా వారు ఎలిగెత్తి ఏడ్చి నీ ప్రజల యొక్కకు నీతో కూడా ఉచితమని ఆమెతో చెప్పగా నయమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మేమును పెళ్లి చేసుకుంటకై ఇంకా కుమారుడు నాతో గర్వం న నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో ఉండలేని ముసలిదానను గనుక దానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారును కను వారు పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుంటురా ఇదంతా మానవ తలంపు అన్న విషయం చూడండి ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ స్థితిలో పడిపోయినప్పుడు ఈ లోకతీతంగా ఆలోచిస్తూ ఉంటావు నయోమి జీవితం కూడా అట్లనే ఉంది అంతా సమర్థించుకోవడం అన్న విషయాన్ని అట్లా మాట్లాడడం దాని తర్వాత అది నా కుమార్తెలారా అది కూడదు యహోవా నాకు విరోధి అయ్యను అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను వారు ఎలిగెత్తి ఏడవగా ఏం జరిగింది చూడండి ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకునేను రూతు ఆమెను హత్తుకొనెను ఎట్లుండగా ఇదిగో ఆమె ఇదిగో నీ కోడలు తన జను యొక్కకును తన దేవుని యొక్కకును తిరిగి పోయినదే నీవును నీ తోడల్ తోడి కోడలి వెంబడి వెళ్ళవాలని అని అందుకు చూడండి బాగా తీసుకోండి ఇక్కడ ఓర్ప తిరిగి వెళ్లిపోయింది తన పేరుకి తగినట్లు వెనక చూసింది కానీ రూతు స్నేహితురాల్లాగానే ఉండిపోయింది తన అత్తకు ఒక స్నేహితుల లాగా ఉండి ఆమెతో పాటు ప్రయాణించింది అన్న విషయాన్ని చేసింది అంటే ఇక్కడ ఏమంటుందంటే నా ఎక్కడున్న వాక్యం నయోమి అనుభవం గురించి మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం యాక్చువల్ నేను వాక్యాన్ని చూడలేకపోతున్నాను ఎక్కడ ఉందని ఆమె చేదు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది ఈ అధ్యాయం అంతా మొదటి అధ్యాయం కానీ ఆమె ఎందుకు చేదు అనుభవం గుండా పోవాల్సి వచ్చింది అన్న విషయాన్ని మనం ధ్యానించినాం తీర్మానానికి తగినట్టు నువ్వు ఎట్లా తీర్మానించుకుంటే అక్కడ జీవిస్తావు వాక్యానికి తగినట్లు జీవిస్తే నీకు మధుర అనుభవం వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే చేదు అనుభవం అన్న విషయాన్ని మనకి ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇది రెండవ సాక్ష్యం మూడవది మనం ఇక్కడ చూస్తున్నామో ఎక్కడ చూస్తున్నాం మూడవ సాక్ష్యం మాచి పత్రి ఇది చివరిగా నెరవేరబోయా ప్రకటన గ్రంథంలో చిరగా నెరవేరు భవిష్యత్తులో గొప్ప జనం ఈ చేదు అనుభవాన్ని చూడబోతున్నారు అందుకే నయోమి గొప్ప జనానికి సాదృశ్యం ఉంది అంటే సంఘానికి సాదృశం కాదా కాబట్టి గొప్ప అంటే సంఘానికి సాదృష్టం మతపరమైన సంఘం అంతా ఆ చేదు అనుభవంలోనికి పోక తప్పదు అన్న విషయాన్ని మనకు ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు నువ్వు ఏ పంటని విత్తావో ఆ పంటనే పోస్తావనగదా దళితుల రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ శంలో మోసపోకుడి దేవుడు వెక్రింపబడు మనుషులు ఏ పంటను విత్తుతారో అదే పంటను కోస్తారు కాబట్టి నువ్వు ఏది తీర్మానించుకుంటే ఆ తీర్మానం కి తగినట్లే నీ జీవితం ఉంటదన్న విషయాన్ని మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి గొప్ప జనం ఈ యొక్క చేదు అనుభవంలోనికి వెళ్లాల్సి వస్తుంది విషయాన్ని ప్రభు జ్ఞాపకం అంటే చేదు అనుభవం అంటే మరణానికి సాదృష్టం ఉప్మా రీతి చెప్పాలంటే వాళ్ళందరూ మరణిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపనం చేదు అంటే పాయిజన్ కి అని జేమ్స్ నంబర్స్ కొన్ని వ్యాఖ్యలనే నేను అవి ఆ దీర్ఘంగా వాటిని మనం చూస్తాం బహుశా వచ్చేవరం ముగించుకుంటాం అంతకుముందు ఒక్క వాక్యం మనం చూసి ముగించుకుంటాం ఆమోసు గ్రంథం ఆరవ అధ్యాయం ఇది ఎందుకు ఇటువంటి అనుభవంలకు పోవాల్సి వస్తుంది అనేది ఇక్కడ చెప్పబడింది హెచ్కేల్ తర్వాత కదా ఎస్టర్ దాని ఆమోస తర్వాత కదా సార్ యోవేలు ఆమోసు ఆమోస గ్రంథము ఆరవ అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలు ఒకటి చూసుకుని నేను ముగిస్తాను వాక్యం ఆమోసు గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం కాబట్టి ఇవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డ వాక్యాలు బైబుల్ అంతా ఉపమనరీతిగా చెప్పబడింది మనుషులు రీతిగా చూస్తారు అంతే తేడా పన్నెండవ వచనంలో గుర్రములు బంటల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరినను ఎద్దులతో దునుదుర ఆయనను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందని చెప్పుకున్న మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతిఫలమును ఘోర దుర్మార్గంగాను మార్చి కదా ఇక్కడ ఏముంది చాలా ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో మటుకు టోటలీ డిఫరెంట్ గా వాక్యం అందుకే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోకపోతే మటుకు కష్టం ఇంగ్లీష్ లో వాక్యం ఏంటి అని చదివి నేను మీకు ఊగిస్తాను చూడండి ఆమోస్ గ్రంథము ఏమోస్ చాప్టర్ సిక్స్ వర్స్ ట్వెల్వ్ షల్ హార్సెస్ రన్ అపాన్ ద రాక్ విల్ వన్ ప్లౌ దేర్ విత్ ఆక్సిజన్ ఫార్ యూ హ్యావ్ టర్న్డ్ జడ్జ్మెంట్ ఇన్ గాల్ గాల్ అంటే మీరు తీర్పుని గాలుగా మార్చుకున్నారంటున్నాడు గాలు అంటే చేదు గాలు చేదు ఎక్కడ చూస్తాం మనం మత్ సువార్త ఇరవై ఏడవ అధ్యాయము పద మన ప్రభుకి ఇస్తారు వాళ్ళు అందిస్తారు కదా దాంట్లో ఏం కలుపుతారు ద్రాక్ష పులుపు ద్రాక్షరసంలో వాళ్ళు కల్పిస్తారు చేదుని కల్పిస్తారు ఆయన తాగలేకపోతాడు అది కూడా ఉమాన్ రీతిగా చేదు అనుభవానికి మరణము చేదు అనుభవం సెలవు మీద ఉమాన్ రీతి చూపిస్తున్నాడు ఆ దాన్ని రుచి చూసి తాగలేకపోతాడు ఆయన దాహం వేసినప్పుడు ఇస్తారు వాళ్ళు అందిస్తరక అందులో అందులో పులిసిపోయిన ద్రాక్షరసంలో అదేదో కల్పిస్తారు వాళ్ళు చేదు అది ఏందో మన సాంబరణ బోలం ఏదో ఉంటారు అది కల్పిస్తారు అది తాగలేకపోతాడు కాబట్టి ఆయన కూడా అక్కడ చేదు అనుభవాన్ని పొందినట్లు ఆయన గొప్ప జనానికి సాదృశంగా అక్కడ అక్కడ నిలబడి సెలవు మీద వేలాడుతున్నాడు వాళ్ళందరూ హత సాక్షులు అవుతారన్న ఆ చేదను వాణి జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఇక్కడ ఏముందంటే యు హ్యావ్ టర్న్ జడ్జ్మెంట్ ఇన్ టు గాల్ తెలుగులో ఏముందంటే న్యాయంను ఘోరమైన అన్యాయంగా నీతి ఫలమును ఘోర మీరు మార్చి కానీ ఇంగ్లీష్ బాబులు లేదు న్యాయమును మీరు ఏం చేశారంట గాల్ గా దాని తర్వాత నీతి ఎట్లా మార్చుకున్నారట అండ్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ ఇన్ టు హెమ్లాక్ అసలు తెలుగులో ఆ పదమే లేదు ఆ రెండు పదాలు లేవు గాలనే పదం లేదు హెమ్లాక్ అనే పదాలే లేవు ఘోరమైన ఘోర దుర్మార్గంగాను ఒకటి నీతిఫలమును ఘోర దుర్మార్గంగాను న్యాయమును అన్యాయం న్యాయమును అన్యాయంగా మార్చుకున్నారు మీరు నీతి నీతి ఘోర దుర్మార్గంగాను మార్చుకున్నారు ఇక్కడ ఏమంటుంది తెలుసా న్యాయంను మీరు అంటే మళ్ళా మాచిపత్రి అర్థం గాల్ కి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ నేను ఇప్పుడు నేను మీరు గాల్ అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా మాచిపత్రి అని అర్థం ఇంగ్లీష్ లో వామ్ బోడ్ అంటారు తర్వాత నీతి ఫలము ని మీరు హెమ్లాక్ గా మార్చుకున్నారు హెమ్లాక్ హెచ్ఈంఎల్ఓసి హెమ్లాక్ అంటే జేమ్స్ నంబర్స్ ప్రకారంగా తిరిగి మాచిపత్రి ఉంది తెలుగు వైపులో లే పదాలు అంటే మీరు న్యాయమును మాచి పత్రిక మార్చుకున్నారంటే మీరు న్యాయంను మీదిగా తెచ్చుకున్నారు చేదు అనుభవంగా నీతి ఫలము నీతిఫలాన్ని మీరు స్వనీతిగా మార్చుకున్నారందుకే మీరు చేదు అనుభవాన్ని పాటించాల్సి వస్తుంది ఆయన నీతిఫలం అని మీకు అనుగ్రహించండి రక్షణ అనుభవాలు నీతిఫలం అంటే రక్షణ అనుభవం రక్షణ అనుభవాన్ని మీరు చేదుగా మార్చుకున్నారు అంటే దాన్ని ధృవీకరించు అని చెప్తున్నారు ఆ విషయం అంతా ఆశ్చర్యకరంగా ఉంది ఆ వచన తెలుగులో జ్ఞాపకానికి తెలుగులో చూపిస్తలేదు ఆ వచనం ఇంగ్లీష్ విభులంగా అనిపిస్తుంది మన ఆ అంటే వీలంతటా వీళ్లే చేదుగా మార్చుకున్నారు నయోమి తన స్వహస్తలతో తన జీవితాన్ని చేదుగా మార్చుకుంది గొప్ప కూడా యుగ అదే చేదు అనుభవం గుండా వెళ్లాల్సి వాళ్ళు దేవుని యొక్క న్యాయంను అన్యాయంగా మార్చుకున్నారు దేవుని యొక్క న్యాయ వాళ్ళు అన్యాయంగా తయారు చేస్తారు అంటే సొంత తలంపులను ఉపయోగించి వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారు దేవుని వాక్యం మనుషులకి ఆకర్షణీయంగా చెప్పాలా అని తీర్మానించుకున్నారు మాస్టర్స్ మనుషులు ఎట్లా ఆకర్షించుకోవాలో అని డిసైడ్ చేసుకొని దాని తగినట్లు వాక్యాలు తయారు చేసుకొని చెప్పడం ఆకర్షించుకుంటున్నారు ఇది న్యాయాన్ని అన్యాయంగా మార్చుకోవడం ఇంకా ప్రకృతి సహజంగా చూస్తే ఈ లోకంలో న్యాయంగా జీవించాల్సింది అన్యాయంగా జీవిస్తారు ఎక్కడానికి కానీ దశలో బిజినెస్ చూస్తాం న్యాయంగా బిజినెస్ చేయాలంటే దోచుకుంటున్నారు మనుషులు మంచి ప్రోడక్ట్స్ ఇవ్వండి వెరీ పువర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు లాభం మటుకు విపరీతంగా తీసేసుకుంటున్నారు ఈరోజు అంతా బిజినెస్ ప్రపంచంలో అంతా అన్యాయంగానే ఉంది ప్రతి దశలో మనుషుల మీద కోట్లు కోట్లు వాళ్ళు సంపాదించుకుంటున్నారు గొప్పవాడు గొప్పవాళ్ళగా నిండిపోతున్నాడు పేదవాడు మరీ హీన స్థితికి దిగజారిపోతుడు అది ప్రకృతి సహజంగా అన్యాయం జరుగుతుంది కానీ మనకి దేవుడు చూపిస్తుండేవన్నీ ఆత్మీయ పరంగా జరుగుతున్నాయి మతపరమైన జీవితంలో జరుగుతున్నాయి తర్వాత వాళ్ళు నీతి ఫలమును దుర్మార్గంగా మార్చుకున్నారంటే రక్షణ అనుభవాన్ని వాళ్ళు పక్కకు పెట్టేసి ఐననే మార్గం అయితే నీతి ఫలాన్ని ఇచ్చిన ఆయననే మార్గం అయితే ఆయన మార్గాన్ని విడిచిపెట్టి దుర్మార్గం అంటే పాప పాపపు జీవితం అపవిత్రమైన జీవితము లోకాతమైన జీవితాన్ని వాళ్ళు వెంబడిస్తారు నీతిఫలాన్ని ధృవీకరించి స్వనీతిని ఆధారం చేసుకున్న జీవితం అంటే జీవితం అంటే చెడు మార్గం దుర్మార్గం అంటే చెడు మార్గం నేనే మార్గం అన్నాడు కాబట్టి ఆయన మార్గాన్ని విడిచిపెట్టిండ్రు వీళ్ళు అందుకు వీళ్ళందరూ మాచిపత్రి అనుభవంలోకి పోవాల్సి వస్తుంది యుగ సమాప్తిలో నేను ఇక్కడికి వాఖ్యాన్ని ఆపేస్తాను వచ్చే వారము ఒక ఆశ్చర్యకరమైన విషయం మనం ఎందుకంటే మోస గురించి మనం ఏదో ధ్యానించడం కదా క్లుప్తంగా మోస గురించి ధ్యానించడం ఆయన ధర్మశాస్త్రం గురించి ఆయన ధర్మశాస్త్రము భవిష్యత్తులో వీళ్ళందరు ఎట్లా ఉండబోతున్నారు ఎటువంటి శ్రమలకుండా వెళ్తారు ఆ శ్రమలని మొత్తం విశదీకరిస్తాడు భవిష్యత్ ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ ద్వితీయోపదేశ కాండంలో మనం చూడబోతున్న మధ్యవరం అంతా ఆ మనం ముగించుకుంటాం అంతవరకు దేవుడు మనల్ని అందరిని ఆశ్రయించి ప్రార్థిస్తాం పరశుద్రవా దేవ మీకు వందాలైనా ప్రభావ ఈ రోజు మీరు చూపిస్తారు గొప్ప జనం అంతా మార్చబడుతున్నారు వాళ్ళ జీవితం చేదు జీవితం గా తయారు కాబోతున్నారు నయోమి జీవితం చేదుగా మారింది ప్రవ్వ ఎలిపేలేకు జీవితం చేదుగా మారింది ప్రవ్వా దేవుని ఇంటి యొద్ద ఆహారం ఉండగా ప్రవ్వా దేవుడే నాకు రాజుగా ఉండగా రాజు దేవుడు అయి ఉండగా నేను మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి వెళ్లిపోయినా అన్న అనుభవంలోనికి అతను వెళ్లిండు నైనా ఈ లోకాంతట్టు తిరిగిండు మోయాబు తట్టు తిరిగిండు శితమైన దేశానికి వెళ్లిండు ఆహారం ఉందంటే ఈ లోకపు ఆహారం మనుషులకి ఆకర్షణీయంగా ఉంది ప్రవ్వా మీ మందిరంలోని ఆహారము రుచి లేకుండా పోయింది ప్రవ్వా ప్రవ్వా మన్నా తిని తిని ఇసల్పల్ ఆ రోజు అన్నది నైనా ఇది చవిచారములు లేని ఆహారము చవిచారములు లేదు రుచి పచ్చి లేని ఆహారము అని వాళ్ళు హెళన చేసిరు ప్రవ్వా మన్నాని కాని మేము అట్లా చేయడానికి వీల్లేదు ఎలిమెల్లెకు ఆ రీతిగా మిమ్మల్ని విడిచిపెట్టి మీ సన్నిధిని విడిచిపెట్టి మొయాబు తట్టుబోయిండు తన భార్యని పిల్లల్ని తీసుకుని తన ప్రాణం పోగొట్టుకుంటూ తన పిల్లల మరణానికి కారణమయ్యిండు నయోమి ఎంతో వేదనతో తన దేశానికి తిరిగి వచ్చింది ప్రవ్వా గొప్ప జనం చేదు అనుభవంలోనికి వెళ్ళి మరణించి మీ సన్నిధికి వస్తారు నయోమి జీవితాన్ని మీరు ఆ విధంగా మాకు చూపిస్తుంది ఈరోజు తిరిగి తండ్రి ఇంటికి వచ్చింది ఆయమే దేవుని ఇంటికి వచ్చింది ప్రవ్వా ఆయమే అంత పోగొట్టుకొని ఉత్త చేతులతో రిక్త హస్తాలతో మీ సన్నిధికి వచ్చింది ప్రవ్వా మీ సన్నిధికి వస్తారు ప్రవ్వా అదే విషయాలు మీరు మాకు ఎన్నిసార్లు చూపించారు బైబుల్ వాక్యంలో ఈరోజు తిరిగి జ్ఞాపకం చేస్తారు మూడవ పూర వదినప్పుడు జరిగిన ఆ యొక్క శిక్ష గురించి ప్రభుత్వ గొప్ప జనం అందరూ మార్చి పోతున్నారు ప్రభు మూడవ భాగం అంతా మరణించబోతున్నారు అనేకులు అందులో చనిపోబోతున్నారు అది ఊహిస్తేనే మాకు బాధ వేదన కలుగుతుంది భయం కలుగుతుంది ప్రభు వారిలో అనేకులను మీ చెంత నడిపించాలా అన్న తపనలో మేము ఇక్కడ ప్రయాసపడుతున్నాం ఇవన్నీ వాళ్ళకి చూపించాల ప్రేమతో నచ్చజెప్పాల వాళ్ళకి వీటన్నిటిని చూపించి మీ తట్టు వాళ్ళు వాళ్ళ జీవితాలను సమర్పించుకునేలాగా నడిపించాలా ప్రభావం అటువంటి సేవలో మమ్మల్ని నడిపించి తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడుకపోతే చని దూతల సురక్షితంగా ఇంటికి చేర్చమండి నానైనా యేసుక్రీస్తు పరిశుద్ధాన్ని ప్రార్థించున్నాం తండ్రి